పుస్తకం లేకపోతే చెయ్యి విరిగిపోయినట్టే ఉంటుంది పుస్తకం లేని ఏ పని అవుతుంది కారు నడిపిడి తాళం చేయి పట్టుకుపోతే ఆ కారు నడిపి వాడు ఎంత హెల్ప్లెస్ అయిపోతాడో పాఠం చెప్పి వాడు పుస్తకాలు లేకుండా చేసేస్తే వాడు హెల్ప్ అయిపోతాడు నా పూన తో నా తేజ్ నా ఖండేంద్రివల్వా నేషా సమూహ అనైకానికిశుసి తదేకో వశిష్ట శివహం కొంచెం ఓపెన్ పట్టండి ఇదంతా మనం చూశాము సో ఇక్కడ ఆయన సిద్ధాంత బిందుకారుడు అంటే మధుసూదన సరస్వతి ఓ మాట్లాడుతున్నాడు మనకి ఈ మాటలు వినబడతాం ఈ పదములు వినబడతాయి ఆత్మ అని అందరూ తెలుస్తుంది అది ఆత్మ అంటే ఆత్మయే పరమాత్మ పరమాత్మయే ఆత్మ అదే బ్రహ్మ ఓకే అంతర్యాణి అనే మాట అంటే లోపల ఉంది లోపలంటే ఈ దేహేంద్రియాల లోపల దేహమే మనస్సు అనే ఉపాధి కలదు లోపల ఉండి అంత యమయతి దీనిని చేస్తూ ఉన్నటువంటి తత్వము ఏదిగలదో అది అంతర్యామి ఇప్పుడు బంధు లోపల అంతర్యామి ఎవరు ఉంటే ఎలక్ట్రిసిటీ అని చెప్పవచ్చు ఓకే సాక్షి అని ఇంకో మాట కనపడుతుంది జగత్కారణం అని ఇది ఏమిటి అంటే ఆత్మ అనేది ఏదిగలదో శుద్ధ చైతన్యము అదే ఒక పర్టికులర్ కాంటెక్స్ లో అంతర్యామే అనబడును అదే ఆత్మయే అంతర్యామే అనబడును ఆ సందర్భం ఏంటి అంటే బుద్ధి కలుగు దేహము బుద్ధి ఇంద్రియములుంటాయి అనుకుంది సర్వవ్యాపకమైన ఆత్మ చైతన్యం ప్రతిఫలించింది ఆ ప్రతిఫలనము కారణముగా రెండు శక్తులు ఉత్పన్నమై అవి దేహమును నిలబెడుతూ ఏదా రెండు శక్తులు ఒకటి క్రియాశక్తి రెండు విజ్ఞాన శక్తి ఈ రెండు శక్తులు కూడా ఆత్మ చైతన్యము యొక్క ప్రతిఫలనము నుండి కాబట్టి ఈ రెండు శక్తులు క్రియాశక్తి ద్వారా కర్మేంద్రియములు జ్ఞానశక్తి ద్వారా జ్ఞానేంద్రియములు మనస్సు అంతరేంద్రియము అంతఃకరణము ఇవన్నీ కూడా ప్రకాశిస్తూ తమ వ్యాపారములను సమర్థవంతంగా చేస్తూ ఉన్నాయి ఈ రెండు శక్తులు కూడా ఒకే మూలం నుంచి పుట్టికొచ్చాయి మూల శ్రోతస్సు అంటే ఉద్గమ స్థానము ఒక్కటి ఉంటే మీకు ఐడియా ఉందా ఎప్పుడైనా చారుధామ యాత్రకు వెళ్లారా గంగానది యొక్క ఉద్గమ స్థానం ఏంటి అని అని అలాగా వెళ్ళారు వెళ్తాను అంటే చారు బదిలీనా వెళ్ళారనుకోండి అది ఉగ్గమ స్థానం ఏం కాదు అక్కడ గంగా పై వస్తుంది అక్కడి నుంచి ఒక పది కిలోమీటర్లు వెళ్ళకపోతే వస్తుంది అదే ఉద్యమ స్థానము అని చెప్తారు అలాగే ఈ చేతులు కాళ్ళు వాగేంద్రియము పరిచేయుటకు అవసరమైన ప్రాణశక్తి యొక్క ఉద్యమ స్థానం ఏది అలాగే కళ్ళు చేవులు మొదలైన జ్ఞానేంద్రియములు మనస్సు మనస్సు యొక్క బుద్ధి అయితే కుర్చీలో కూర్చుంటారా చిన్న మీరు కూర్చోగలుగుతారా కూర్చోగలరా నొప్పి సమస్య అనేది లేదా మోకాళ్ళ నొప్పి ఇబ్బంది అని నేర్చుకోవచ్చు క్షేమో అండి కనుక ఈ జ్ఞానేంద్రియములు అంతఃకరణము అనగా బుద్ధి ఇవి తమ తమ వ్యాపారములను చేస్తూ ఉంటాయి దానికి కావలసిన సమర్థత సామర్థ్యం కూడా ఆ శక్తి దాన్ని విజ్ఞాన శక్తి అంటారు అది కూడా అంతఃకరణమునందు ప్రతిఫలించిన ఆత్మచైతన్యము నుండి అంటకొస్తాయి కాబట్టి రెండు రకముల శక్తులు ఒకే ఆత్మ నుండి పుట్టి ఈ ఇంద్రియ ఈ దేహేంద్రియ మనస్సంఘాతమును అవి నెలవేరుతూ ఉన్నాయి కాబట్టి ఆత్మ చైతన్యమే అంత లోపల ప్రతిఫలించి ఈ వ్యవస్థ నడిపిస్తోంది కనుక దానికే ఆత్మ చైతన్యము అని పేరు ఆ సారీ అంతర్యామి అని పేరు అంటే అదే పరమాత్మకు అంతర్యామి అనే పేరు పెట్టే కాదు సందర్భాన్ని బట్టి పేరు పెట్టారు అంతర్యానీయం కానీ అదేదో మరొకటి అని అనుకోగలం ఇంకా సాక్షి అని ఒకటి ఉంది ఇప్పుడు మీకు కలిగే జ్ఞానములు మీకు అనుభవానికి జ్ఞానములు అనుభవానికి వస్తూ ఉంటాయి ఈ జ్ఞానములలో రెండు స్థాయిలను విద్యా నిమిషాన్ని చక్కగా నిరూపించినాడు ఒక జ్ఞానము జ్ఞానము జ్ఞేయము జ్ఞాత అనే త్రిపుతితో కూడి నాలెడ్జ్ అని అంటారు అంటే నేను తెలియవాడను బుద్ధి సాధాత్మ్యముచే నేను తెలియవాడను గత పటాపును తెలియబడేది అంతఃకరణ వృత్తి బుద్ధి వృత్తి ప్రమాణము తెలుసుకునే సాధనము అనే ఈ వ్యవస్థలో కలిగేటువంటి విభిన్న జ్ఞానములు ఒక స్థాయికి చెందినవి ఈ జ్ఞానములు కలుగుతున్నవి అని ఆ విలుగు ఒక వెలుగులో మీకు అనుభవం కలుగుతుంది ఒక లోతైన ఒక స్టెప్ బ్యాక్వర్డ్స్ వేసి అప్పుడు ఈ జ్ఞానము యొక్క ప్రాసెస్ ని మీరు తెలుసుకుంటూ ఉంటారు అంటే జ్ఞానము జీవితము అయ్యూ ఘట అనే ఒక జ్ఞానము నేను ఘటనను తెలివి వాడను అని అనుకుంటున్నాను కాబట్టి ఘటము యొక్క జ్ఞాతృత్వము యొక్క సాక్షిగా ఉండుట లోపలికి రండి కూర్చోండి ఈ యథాంతా క్లాసులో ఇక్కడ కూర్చున్నామని అనుకుంటున్నారా నా అమ్మగారు వచ్చారు కూడా ఉన్నారు మీరు కూర్చున్నామని అనుకుంటున్నారా ఓకే కాబట్టి అది తెలుస్తోంది కాబట్టి త్రిపుటి వ్యవస్థ అంతా నువ్వు తెలుసుకుంటూ ఉండేటువంటి సాక్షి చైతన్యం అది కూడా కాబట్టి సాక్షి అనేది ఆ కాంటెక్స్ లో సాక్షి అని పేరు పెట్టినప్పటికీ అది కూడా ఆత్మచైతన్యమే వేరే ఏమీ కాదు తర్వాత ఇదంతా లోపల అంతర్యాన్ని సాక్షిని రెండు పేర్లు పెట్టారు లోపల ఆత్మకి బయటికి రండి ఈ చుట్టూ వ్యాపించి ఉన్న జగత్త కదా ఈ జగత్తకు కారణము బ్రహ్మచేతన బ్రహ్మ అది కూడా ఆత్మ ఓ కాంటెక్స్ లో దేని జగత్ కారణమన్నారు ఇంకో దాని టెస్ట్ లో దేవుని సాక్షి అంతర్యామి అని అన్నారు ఇవన్నీ కూడా పేర్లు తప్ప తత్వము ఒక్కటి అని ఒక పాయింట్ ని ఆయన మధుమైన సరస్వతి చెప్తాడు తర్వాత అదే ఆత్మ అజ్ఞానము చేత జీవుడని ఇంతవరకు జ్ఞానము అంతర్యామి సాక్షి జగత్కారణము ఇంట్లో అజ్ఞానమేమి ఆత్మ విషయం తెలిసి పెట్టిన పేర్లు అదే ఆత్మకి అజ్ఞానము చేత జీవుడు అని పేరు పెడతాడు కర్త భోక్త అని పేరు పెడతాడు ప్రమాత అని కూడా పేరు పెడతాడు అజ్ఞానం చేత ఈ పేర్లన్నీ ఆత్మకు వచ్చాయి కాబట్టి ఏడు పేర్లు చెప్పాను నేను మూడు పేర్లు జ్ఞానమును బట్టి వచ్చినవి పరిస్థితులను బట్టి వచ్చినవి నాలుగు పేర్లు కేవలము అజ్ఞానము చేత వచ్చినవి తర్వాత ప్రతి బుద్ధి భిన్నమా ఆత్మ భిన్నమా బుద్ధి భిన్నం ఆత్మ సమానం న్నం ఇప్పుడు ఇన్ని వెలుగులు ఉన్నాయి వీటన్నింటిలోనూ సెలమెంట్ భిన్నమా ఎలక్ట్రిసిటీ భిన్నమా సెలమెంట్లే భిన్నం ఎలక్ట్రిసిటీ భిన్నము కాదు కానీ మీరు ఎలక్ట్రిసిటీయే భిన్నమా అన్నట్లు చెప్పారనుకోండి అవి ఎక్కి తెలివి చేసి ఉంటుంది మన ఆ తెలివిటలను ఏమనాలి అయితే మనం వాళ్ళు అలాగే చెప్తాం ఇవాళ అలాగే ఇస్తారు ఆచార్యులు కూడా అలాగే ఇస్తారు దేహములు భిన్నము బుద్ధులు భిన్నము ఆత్మ సమానము అని చెప్పరు దేహములు భిన్నము బుద్ధులు భిన్నము జీవులు జీవుడు కల్పితంగా కదా కల్పితమైన జీవుల్ని తీసుకుని ఆ కల్పితమైన అనే మాటను పక్కన పెట్టేసి జీవులు భిన్నము అని ఆగిపోతాడు ఆత్మ పరమాత్మ ద్వైతాచార్యులు అనకపోతే మనం తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే వాళ్ళు ద్వైతంలో పుట్టి ద్వైతంలో పెరిగారు వాళ్ళందరూ మేము అనభవాన్ని బిగించి కూర్చుంటారు ఇంత మీరు వాళ్ళు చేసి అద్వైతం మాటలు ఎప్పుడైనా పనిగా పెట్టుకున్న కూడా అందరూ మీరు గమనించడం అద్వైతి కూడా భేద బుద్ధితో వ్యవహరిస్తాడు దట్ ఈస్ ది వర్స్ పాసిబుల్ కాన్సెప్ట్ ఈ మధ్యకాలంలో వచ్చిన అద్వైత ఆచార్యుల యొక్క ప్రవర్తనలో మీకు భేద బుద్ధి కల కాలవట చాలా పెద్ద దురదృష్టకరమైన పరిణామం ఈ జన్మలో వచ్చిన పెద్ద దురదృష్టకరమైన పరిణామం అని మనం ఇక్కడ కూర్చుని మనం కంఠం చేసుకోవడమే కానీ వాళ్ళే మారలాగే ఉంటారు అది కూడా కలి ప్రభావం అని చెప్పేసి దేవుడి కోదండం పెట్టుకొని ఊరుకోవాలి సో ఈయన ఆచార్యుడు అంటాడు ప్రతి దేహంలోనూ బుద్ధులు భిన్నము దేహములు భిన్నము అంటే ప్రతి దేహంలోము అనాల్సి వచ్చింది బుద్ధులు భిన్నము కానీ ఆత్మచైతన్యము ఒక్కటియే కానీ భిన్నమా అన్నట్లు కనిపిస్తూ ఉంటుంది అని అంటాడు ఓకే ఈ తెలుగు మీరు తెలుసుకోగలిగితే మంచి తెలుగు మంచిది అనువాదం లేదు మంచి నివారణ మీకు తెలుగు అర్థం చేసుకోగలిగితే అలా తెలుగు రుచి నుంచి సంస్కృతం లాగానే ఉంటుంది చాలా మంచి విత్వాలుస్తున్నాయి ఆయన సంసారము బంధము మోక్షము అనేవి మాట్లాడుతూ ఉంటుంది వాటి గురించి మనసు మనసు చూడన సరస్వతి ఇంకో మాట్లాడుతున్నాడు ఆయన ఆయన ఏమంటాడంటే సంసారము బంధము అంటే ఏదో తెలుసిన కేవలము సర్వవ్యాపకమైన అద్వయ ఆత్మను అజ్ఞానము దేహము మనస్సులకు ముడిపెట్టుకుంటే సంసార బంధం అంతకంటే ఏమీ కాదు ఈ ఈ అజ్ఞాన కల్పితమైన ఈ చిదాభాష ఏది కలదో దానికి పరమాత్మ నుంచి దాన్ని విడదీసి చిదాభాషని మనం అనుకున్నాం కదా దాన్ని పరమాత్మ నుండి విడదీసి దానికి జీవహ ఒక పేరు పెట్టి ఈ జీవుడు పరమాత్మ కంటే భిన్నుడు అనే భేదమును కల్పించుటే సంసారము ఈ భేదమే పెద్ద అనర్థము అంటే ఆపద అదియే ఈ భేద బుద్ధి తొలగిపోవటమే మోక్షము కాబట్టి ఇక్కడ అజ్ఞానము చేపష్టముగా తెలికంలోనే ఆ అజ్ఞానమును తిరస్కరిస్తూ పోతే అవశిష్ట శివ కేవలహ అహం అనే జ్ఞానము కలిగి వాడు మోక్షమును ఈవేళ నేను పుస్తకం తెచ్చుకోవడం మర్చిపోయాను కాబట్టి మీరు ఈ పాఠాన్ని ఈ పూట పాఠాన్ని మీరు బట్టి దీన్ని డిటెక్కించండి మళ్లీ బుధవారం రాష్ట్రం దీన్ని మనం సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళాము ఇంకొక ప్రసక్తి ఒకటి లేవనెత్తాడారు ద్వైత్యానం ఉన్నది ఈ ద్వైత జ్ఞానము అంటే ఈ భేదజ్ఞానం ద్వైత ద్వైత అంటే భేదము ఈ భేదజ్ఞానము అద్వైత జ్ఞానమునకు బాధకమా కాదా అని ఒక ప్రశ్న లేవనెత్తాడు ఇది ఎలాగంటే పెడితే ఇప్పుడు గరి ఘటము ఇదేమో మూకుడు ఇది పెడత ఇది బాణ అని మీరు తెలుసుకుంటూ ఉన్నారు కదా ద్వైత జ్ఞానం ఈ ద్వైత జ్ఞానము అంటే గతము మూకుడు బాణ పిడత మొదలైన వాటిని వేరు రోగుగా జ్వైత జ్ఞానము అదే నిలబడుతుంది నేను అంటాను అంటే మట్టి ఒక్కటి అనే అద్వైత జ్ఞానం ఎక్కడా కనపడదు ఎక్కడా కనపడదు మీరు ఎవరిని అడిగి చూసినా ద్వైత జ్ఞానమే నిలబడుతుంది అద్వైత జ్ఞానమేమి కనపడదు ఇప్పుడు మీరు కారులో కానీ బస్ లో కానీ వస్తుంటే ఆ లోపుకుంట దగ్గర ఎడమవైపు వీటి నుంచి వెళ్తుంటే ఎడవ వైపు పిరకలు బాధలు కుండలు అన్ని పెట్టుకుని అమ్మగారు ఒక అమ్మగారు కూర్చొని రోడ్డు మీద కొంచెం ఆక్రమించి కొంచెం రోడ్డు ఆక్రమిస్తే కానీ మళ్లీ కస్టమర్స్ దొరకడు కదా మన బిజినెస్ అన్ని రోడ్డు మీద చేస్తూ ఉంటారు కాబట్టి అమ్మగారు కూడా కొంత రోడ్డు ఆక్రమించి ఇవన్నీ పెట్టుకుని కూర్చుంటున్నారుచి వచ్చి కూర్చుంటారంటే కస్టమర్స్ కొనుగట్టుకు వెళ్తారు ఆవిడ దగ్గరికి వెళ్లే ఆమె కొన్ని జ్ఞానము ద్వైత జ్ఞానమా అద్వైత జ్ఞానమా ద్వైత జ్ఞానం ఆవిడ దగ్గరికి వెళ్లే జ్ఞానము ద్వైత జ్ఞానమా అద్వైత జ్ఞానం అద్వైత ద్వైత ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా ఇంత విస్తారంగా ఉన్న ద్వైత జ్ఞానము అంటే కుండ బానా పెడతా మూపుడు మొదలైనవి వేరు వేరు అనే ద్వైత జ్ఞానము మట్టి రూపములు ఎన్ను ఉన్నా మట్టి ఒక్కటియే అనే అద్వైత జ్ఞానాన్ని బాధిస్తుందా బాధించదా మీరు పెద్దలు చెప్పండి బాధించదు బాధించదు మొత్తం హైదరాబాదు నగరవాసులందరూ కోటి మంది కూడా ద్వైత జ్ఞానాన్ని స్వీకరించినప్పటికీ ఇక్కడ కూర్చున్న మీరు పది మంది కొటుకు మట్టి ఒక్కటి కుండా బాణా మొదలైన నామరూపములు కల్పితములు అని మీరు తెలుసుకున్నట్లు తెలుసుకున్నారు కదా మీరు నానా తండే అమా మరైతే మీకున్న అద్వైత జ్ఞానాన్ని హైదరాబాద్ నగరంలో ఉన్న కోటి మంది యొక్క ద్వైత జ్ఞానము బాధిస్తుందా చెప్పిస్తుందా బాధిస్తుంది ఆ జ్ఞానం యొక్క మహిమతి దీనికి మామూలుగా నేను చెప్పే దృష్టాంతం ఏంటంటే గెలువుల్లో మహాశయుడు ఆయన ఆ టెలిస్కోప్ తోటే అంతరిక్షంలోకి చూసి ఆ వాటిని కనుగొన్న నాడు కనుగొన్న సత్యములను అన్నింటినీ కైతం మీద రాసి పెట్టాడు ఆయన ఆనాడు ఆయన మాట ఉన్నాడు ఆయన ఏమన్నాడంటే భూమి చుట్టూ సూర్యుడు పెరగడం ఏమిటో నీకు అడకాయి మీకు తెలియదేశూర్యుడి చుట్టూ తిరుగుతుంది అన్నాడు ఆ మాట ఆయన అన్నప్పుడు ఆ సెతిని తెలుసున్నవాడు అక్కడ వెస్టర్న్ హెలిస్ఫియర్ లో ఇక్కడ ఇండియాలో వరాహమోహులో వాళ్ళందరూ కూడా భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందని చెప్పాడు అక్కడ ఆయన ఒక్కడే వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటారు వెస్టర్న్ హెమిస్ఫియర్ లో దిగు సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అని తెలుసున్నవాడు ఏదో పదహారు వందల ఎనభై పద్నాలుగు వందల యాభై ఐదో ఆ జిల్లియో ఆయన ఒక్కడే గుడి ఆ మొత్తం వెస్టర్న్ హెమిస్పియర్ లో ఆయనకున్న జ్ఞానాన్ని ఈ బ్యాటిక్ర అజ్ఞానము తోసికొచ్చినదా తోసుకొచ్చా కాబట్టి కోటి మంది తప్పుగా అనుకున్నా ఒక్కరు కరెక్ట్ గా తెలుసుకున్నా ఈ ఒక్కటి యొక్క సత్య జ్ఞానమును కోటి మంది యొక్క అజ్ఞానము కూడా త్రోసిపుచ్చలేదు కాబట్టి లోకమంతా కూడా ద్వైతములోనే పడి ఒక్కడే అద్వైత ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నప్పటికీ వీరి యొక్క జ్ఞానాన్ని ఈ ద్వైత జ్ఞానము బాధించలేదు అని ఒక విషయాన్ని ఆయన చెప్తున్నాడు దీని మీద ఒక ఫిలాసఫర్ ఒక కథ చెప్పాడు కదంటే అని అవుతుంది సత్యము అసత్యము కలిసి వీచిముద్దులు నడుస్తున్నాయి సత్యము అసత్యము సత్యం ఏదో ప్రసంగంలో ఓ అసత్యమాన్ని అన్నిటికీ బాధించలేము ఎందుకంటే ఉన్నట్లు కనబుంటేయే గాని నీవు లేవలేవున్నది నేను మాత్రమే కాబట్టి లేకుండా కనపడే భాషించే అసత్యము సర్వకాలము లేవు ఏకరూపంగా ఉండే సత్యమును ఎట్లు బాధించగలదు కాబట్టి నువ్వు నన్ను ఏమి యువర్ ఫాల్స్ ఇది కనా ఎనీథింగ్ అనే సత్యము అసత్యంతో చెప్పింది అంటే అసత్యం చెప్పింది నువ్వు చెప్పింది నేను నేనేమి చేయలేను కానీ ఒక పని మాత్రం చేయగలను అదేమిటంటే దీన్ను ఆర్గనైజ్ చేయగలను అని చెప్పి నీకేమర్థం కాలేదు ఇంకా కథ అయితే అయిపోయింది ఇంకా దీన్ని నాకే చూస్తున్నారు అంటే అసత్యం ఏం చేస్తుంది అంటే సత్యాన్ని ఒక ఆర్గనైజ్ చేసి అంటే అంత మాత్రం దట్ మీన్స్ ఆర్గనైజ్ చేయటం ద్వారా సత్యము వ్యర్థం అయిపోతుంది మీరు పాప ఏదో వేదాంతం వినేద్దామని వచ్చారు ఈ పూట వేదాంతం లేదు తుట్టి కబుర్లే ఉన్నాయి అవేదనండి తర్వాత మనకి శాస్త్రముల రెండు ద్వైత ద్వైతమును ప్రతిపాదించే శాస్త్రములు కనపడతాయి శాస్త్రం వచ్చినములు అద్వైతమును బోధించే శాస్త్రం వచ్చినములు కనపడతాయి మనం దేవుడు ఫాలో కావాలి అని మళ్ళీ ఒక శంక ఎందుకంటే జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అంటే ద్వైతము ఈ శ్లోకంలో ఏం చెప్పారు జీవుడే ఈశ్వరుడు అని చెప్పారు కదా చిదానంద రూపశ్చిమోహం అది ఏకహా కేవలహ అని చెప్పారు కదా ఇక్కడేమో అద్వైత ప్రతిపాదనమైన వచనము మీరు కలమ చేయాలి స్వర్గానికి పోవాలి అక్కడ ఇంద్రాలు ఉంటారు ఈ పుణ్యము నరకము ఇత్యాది వచనములు అనేకం శాస్త్ర వచనములే ఉంటాయి అదేమని చెప్తే అవి చెప్పి చూస్తే ఉంటుంది ద్వైతాన్ని ప్రతిపాదిస్తున్నాయా అన్నట్లుగా అవి ఉంటాయి పర్టికులర్ ద్వైత శాస్త్రములే రాశి పెట్టుకున్నారు కూడా ద్వైతాచార్యులు ద్వైత శాస్త్రములోనే రాశి పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏది ఫాలో అవ్వాలి మేము దేనే విశ్వసించాలి అని బనులు అడుగుతాను ఈ అడగడంలో ఒక దోషము గలదు ఆ దోషం ఏంటంటే నువ్వు ఎదురు వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నావే తప్ప నీ ఆలోచించే నిర్ణయానికి వచ్చే లక్షణం ఏదో లేకపోవటము దను అదృష్టము చెప్పింది ఫాలో అవ్వటానికి సిద్దంగా ఉన్నంత కాలము నీవు స్వంతంగా ఆలోచించటం అనేసినంత కాలము నీకు సత్యము అనుభవానికి రాదు నెంబర్ వన్ అయినా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాము ద్వైతమును ప్రతిపాదించే శాస్త్రములు వందలాది ఉన్నప్పటికీ అద్వైత జ్ఞానములు అవి నిరాకరింప సమర్థములు కావు అని ఆయన ఇంకొక ప్రశ్న ఇంకొక విషయాన్ని ఆయన ఒక గురించి పరిష్కరిస్తారు పరమాత్మ నిత్య ప్రకాశస్వరూపుడు అని కదా నేను చెప్తున్నారు అంటే సర్వకాలముల కాలము ఏది అతీతముగా టైమ్లెస్లీ పరమాత్మ ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు అని చెప్తున్నారు కదా మరి పరమాత్మ నిత్యము ప్రకాశిస్తూనే ఉంటే ఆ పరమాత్మను ఈవిని అజ్ఞానము కత్తివేయుట అనేది ఎట్లు సంభవమైనది అని ఒక ప్రశ్న ఎందుకంటే సర్వకాలం కూడా కాదు కాలములకు అతీతముగా ప్రకాశించడమే స్వరూపముగా కలిగినటువంటి పరమాత్మను ఏది కత్తివేయగలదు ఈ అజ్ఞానము అజ్ఞానము అంటే లేదు దానికి ఒక రూపమే దాన్ని ఉంది అని చెప్పడానికి కూడా వీళ్ళనిది అజ్ఞానం అటువంటి అజ్ఞానము తనకంటూ ఒక మనుగడవే లేని అజ్ఞానము కాలమునుగ విధముగా ప్రకాశిస్తూ ఉండేటువంటి పరమాత్మను కప్పువేయుట ఎట్లు సంభవము కాబట్టి జీవిడనేది అజ్ఞాన కల్పితము అని చెప్పుటం పోసప్రాయం ఆ విధంగా ప్రశ్న వేసినట్లయితే దానికి దృష్టాంతం ఏం చెప్పారంటే కప్పివేయడానికి పెద్ద తెలివిటలు అక్కర్లేదు పెద్ద గొప్పదనం అక్కర్లేదు ఉదాహరణకి సూర్యుడు నిత్యము ప్రకాశిస్తూనే ఉంటాడు మేఘము ఒక కింద మేఘపు తునక వచ్చి ఆ సూర్యుణ్ణి మనకి కనపడకుండా చేసేస్తుంది కాబట్టి సూర్యుడు ఎక్కడ మేఘపు తునక ఎక్కడ ఈ చిన్న మేఘపు తుమక సూర్యుడిని ఎలా కప్పి వేయగలదు నీకు జీవితానుభవము లేదు అని అర్థం కప్పి చేయడానికి పెద్ద గొప్ప లక్కర్లేదు కప్పి చేయబడేది ఎంత గొప్పదైనా కప్పి వేసేది ఎందుకు పనికిరాలిదే అయినా కూడా కప్పి వేయగలుగుతుంది ఆ రకమైన శంఖము తాగులేదు ఇంకో విషయాలు ఏం చెప్తున్నారంటే కంట్లో పడుతుంది కళ్ళు కొద్దిగా వారికి జగత్తు యొక్క జగత్తంతా కట్టు చేయబడుతుంది ఇంకా వాడు జగత్తును చూడలేదు ఆ లలిచే రైతుంటే వీటి కంటితో సకల జగత్తును చూడగలుగుతారు అంతరిక్షమును ఆకాశమును వేలాది నక్షత్రములను గ్రహములను టెలిస్కోప్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మొదలైన వాటిని కూడా చూడగలుగుతారు గ్రహముల యొక్క గమనమును లెక్క వేయగలుగుతాడు గ్రహముల గురించి సర్మమును తెలుసుకోగలుగుతాడు తెలుస్కోప్లె కానీ కంట్లో నలుసు పడితే ఈ మొత్తం అంతా కూడా కప్పివేయకూడదు కాబట్టి బుద్ధి ఉండే అజ్ఞానము నిత్యము ప్రకాశిస్తూ ఉండే ఆత్మ చైతన్యమును కప్పివేయుట సంభవమే అని ఆ విధంగా దానిని ప్రతిపాదించినాడు తర్వాత ఈయన రెండు మాటలు చెప్తున్నాడు విద్వాన్ నామరూపా విముక్త అని ఒక తత్వము తెలుసున్నవాడు ఎవరు అని మీరు ప్రశ్న వేసినట్లయితే ఎవడైతే నామరూపముల జరిఝాతము నుండి విముక్తుడై ఉంటాడో వాడే తత్వవేత్త మాట ఎవరికి వారు తమలో తాము తప్పించుకుని ఆలోచించుకుని పరిశీలించుకుని శోధన చేసుకుని ఒక నిర్ణయానికి రావాలి సాధారణంగా వేదాంతం చదివి వాళ్ళు ఎటువంటి నిర్ణయాలకు రాదు వారు ఏది వారికి అనుకూలంగా ఉన్నదో దేనికి అలవాటు అది కొనసాగించుకుంటారే తప్ప వేదాంతం లోకంలో ఇతరులు చదవని వేదాంతం మనం చదివేము కదా కాబట్టి ఇతరులవలే ఉండడం పెళ్లితేటలే ఉంటాయి ఇతరుల కంటే మనం విలక్షణంగా ఈ శాస్త్రము బోధక అనురూపంగా మనం ఉండాలి కదా అదే అంతరంగ పరివర్తనము మీకు కనపడదు చాలా అదుపుగా కనపడుతుంది అంచేతనే వేదాంత క్లాసులో నామరూపములకు అతీతమైన పరమాత్మ గురించి మాట్లాడుకుంటారు చెప్పుకుంటారు వేదాంతం అయిపోయినట్లే మళ్లీ నామరూపాలను కూదుకుపోతూ ఉంటారు ఆశ్రమాలు మఠాలు ఇవన్నీ ఇలాగే నడుస్తూ ఉంటాయి నామరూపాలతో నడుస్తూ ఉంటాయి ఎక్కడైతే నామరూపములకు ప్రాముఖ్యం ఉన్నదో అక్కడ తత్వము యొక్క విచారము కుంటుబడినదని మీరు గమనించడం లేను యార్థమైన తత్వ విచారము చేయవారు నామరూపములను తోసిపుచ్చి నామరూపములకు అతీతంగా ఉంటారు ఈ విషయాన్ని ఉపనిషత్తుని ప్రసంగిస్తూ చెప్తాడు ఆయన ఆయన ఏమంటున్నారంటే యథాన సందమానా సముద్రే అస్తం నామరూపే విహాయ అది దృష్టాంతం నది ఉంటుంది నది ప్రవహిస్తున్నంతసేపు దానికో నామో రూపము ఉంటాయి గంగా నది గంగోత్రి దగ్గర గంగా అనేది ఉండదు గంగోత్రి నుంచి బయలు వేడలుతూనే దానికి గంగా అని పేరు పెడతారు నామము ఆ రూపము గంగోత్రి దగ్గర అంటే రూపం వచ్చిందిగా నామము నది ఎదగానే ఒక రూపానికే నదీల పేరుగా నీరుని నది అంటు నీరుకి పేరు కాదు ఆ నీరు ప్రవహిస్తూ ఒక విరక్షణమైన రూపమును కలిగి ఉంటే నది అంటారు ఉంటాయి కాబట్టి నామరూపాలు వచ్చాయి కదా గంగా అనేది నామము నది అనేది రూపము గంగా నది వచ్చింది కదా అది ఎలా కొనసాగుతూ కొనసాగుతూ కొనసాగుతూనే ఉంటుంది మొత్తం ఉత్తర హిందుస్థాన్ లో ప్రవహించి కూడా గంగా నామము రూపము అదే నామరూపాలు కొనసాగుతాయి హుగ్రీ దగ్గర కూడా హుగీల హుగ్రీల హుగ్రీ హుబ్రీ దగ్గర కూడా నామరూపాలు గంగానే ఉంటాయి ఆ సాగరంలో కలిసిన తర్వాత ఆ నామరూపాలు ఏమవుతాయి అవుతాయి కాబట్టి ఈ నది ఇంత దూరం ఎందుకు ప్రవహించిందో తెలుసిన తనకున్న నామరూపాలని బలం చేసుకోవడం కోసం ఇంత దూరం ప్రవహించలేదు నామరూపములలో విడిచిపెట్టి సముద్రంలో ఐక్యము ఇంత సుదూర ప్రయాణము చేసినది అవునండి అది దృష్టాంతం దృష్టాంతం మళ్ళీ ఒకసారి చెప్తాను అంటే యథానద్య ందమానా అంటే శ్యాన నిరంతరముగా ప్రవహిస్తున్నవై సముద్రే అస్తంచ్చి సముద్రంలో నామరూపే విహాయా నామరూపాన్ని విడిచిపెట్టి ఇల్లు వైపోతాయి అది దృష్టాంతం తిద్వాన్ నామరూపాద్వి పరే బ్రహ్మణి అనేదో ఉంది కాబట్టి మీరు చిన్నప్పుడు ఉపనయనము గాయత్రి జపము కర్మ అంతా నామరూపాలతో ఉంటుంది తర్వాత వివాహము భార్య శరుసీ కూతురు తర్వాత దేవుళ్ళు దేవతలు అంతా నామరూపాలుంటాయి మీకు నామరూపాలుంటాయి మీ చుట్టూ ఉండే వాళ్ళకి నామరూపాలుంటాయి మీరు ఆరాధించే దేవి దేవతలకు కూడా నామరూపాలుంటాయి తర్వాత వానప్రస్థము సన్యాసము వేదాంతంలోకి వచ్చేప్పటికీ మీరు ఆత్మజ్ఞానము గలవారైతే నామరూపాలు వదిలిపోతాయి తథా విద్వాన్ నామరూపా విముక్త నామరూపము ఉన్నంత వరకు మీకు భేదమే అనుభవానికి ఉంటుంది మీరు నామరూప తిరస్కారం చేసేసినట్లయితే తమే కోవ శిష్ట శివ కేహం అనేటువంటి ఆ కైవల్ని మీకు అనుభవానికి రావటానికి వేరే అభ్యంతరము లేదు అని ఒక విషయాన్ని మధుసూదన సరస్వతి ప్రతిపాదించాడు ఆయన ఇంకో విషయాన్ని ప్రతిపాదించాడు తరలి శోకం ఆత్మవి చూడండి నువ్వు సంసారంలో ఉన్నారా లేరా ఉన్నాము అంటే సంసారంలో ఉండుతా అర్థం ఏమిటి అది కూడా సంగ్రహంగానే చెప్తున్నాను సంసారంలో ఉండుతా అంటే ఎంతో కొంత సొమ్ముని పోవేసినా ధనమును భోగములను ప్రోగు చేసుకుని అనుభవిస్తూ ఉన్నా పుణ్యము మూటగట్టి ఉన్నా అసంతోషము భయము మిగిలియే ఇంకెంతకంటే మీరేం చేయలేరు కొన్ని డబ్బు ఎట్టుకోకుండా పోవేశారు వీరిని రెట్టింది డబ్బు పోవేసినా ఈ సమస్య పరిష్కారం అవ్వదు భోగాలను అనుభవిస్తూనే ఉన్నారు అధికముగా భోగాలు అనుభవిస్తే ఇప్పుడున్న సుఖం కూడా స్థానంలో దుఃఖం వచ్చేస్తుంది పుణ్యం కొంత మూటగట్టారు ఇంకో కొంత పుణ్యం మూట కట్టినా ఈ సంసార బంధము మీకు ఓదా దీన్ని ట్రాక్ అన్నారు ట్రాక్ అంటే ఆ ట్రాక్ ఎలా ఉంటుందంటే మీరు చేసిన పుణ్యకర్మలకు ఇంకో కొన్ని పుణ్యకర్మలను చేయటం ద్వారా మీరు చేసిన దాన ధర్మాలకి ఇంకా అధికంగా మీరు కొన్ని దాన ధర్మములను చేయటం ద్వారా కొన్ని తీర్థయాత్రలు చేసి ఉండి మరి మళ్ళీ గొప్ప తీర్థయాత్రలను చేయటం ద్వారా మీరు సంసార బంధముందు కాగలుగుతాము అని మీరు అనుకుంటే అది ఒక పెద్ద ట్రాక్ అని చెప్పారు చెబితే ట్రాప్ అంటే అర్థం బై గురు సమ్మోర్ చావిటీ బై గుర్ రిచువల్స్ బై గోల్డ్ సమ్మోస్ యూఆర్ నాట్ గోయింగ్ టు కమౌట్ అప్ ది బాండేజ్ ఆఫ్ సంసారా అయితే ఈ ద్వైతాన్ని ప్రవచించే ఆచార్యులు ఏం చేస్తారంటే వేముల చేత ఇంకో కొన్ని కర్మల్ని చేయించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అదే మోక్షం అన్నట్టుగా భ్రమను కల్పించి అలా చేస్తూ ఉంటారు మీరు ఆ ట్రాప్ లో పడ్డారంటే ఇంకా ఆ ట్రాప్ లోనే ఉండిపోతారు వేముడి ట్రాప్ బయట అంటారు అర్థకామ ధర్మశబ్దాంతి పుణ్యం అనర్థము పుణ్య అంటే కర్మలను ఉపాసనలను చేసి సంపాదించే పుణ్యము ఈ మూడింటి వల్ల మీకు మోక్షం అనేది సంసార బంధము నుండి విముక్తి అనేది ఉండదు విముక్తి కలిగి వాటి ధర్మ అర్థధర్మ అర్థకామ ధర్మ మూడే పురుషార్థాలు ఉండేవి నాలుగవది ఉండేది కాదు వాటి కింద మూడింటి విముక్తి అనేది లేకము కూడా చేతనే నాలుగవ పురుషార్థము కనుక ఆత్మస్వరూపమును అరయ్యత అనేది ఒక్కటి మాత్రమే సంసార బంధము నుండి కల్పించే ఏకైక ఉపాయం కాబట్టి మీరు అలాంటి ఉపాయం మీరు ఆత్మస్ సంసార బంధం నుంచి బయటపడాలనుకుంటున్నారా అది చాలా ముఖ్యం ఈ మోక్షత్వము అనేది చాలా ముఖ్యం చాలా మందికి అలాంటి కంగారు ఏమైనా ఉండదు అలాంటి కంగారు ఉండదు ఇప్పుడు ఐదేళ్ళు వేదారూపం జరుగుతాడు ఐదేళ్ళు వేదాంతం తల్లి చదువుని క్లాసులో అమ్మాయింటే అమ్మాయిని పెళ్ళి అంటాడు వీళ్ళు సంసారంలోకి వెళ్ళాలనుకుంటున్నాడా లేకపోతే సంసార బంధుల్లో ఆత్మ వివరణలోకి వెళ్ళాలనుకుంటున్నాడా ట్రైనికుడు ఇప్పుడు ఎంఏ క్లాస్లో ఎంఏ ఫిజిక్స్ ఎంఎస్ట్రీ ఫిజిక్స్ రెండు పెళ్ళి అంటే కొండ సంసారంలోకి వెళ్ళాలనుకున్నాడు అందుకోసం ఏం చదువు అందుకోసం పెళ్ళిడా అని అనుకోవచ్చు వీళ్ళు వేదాంతం బ్రహ్మానవీయ ఉంటుంది సంసార బంధంలోకి ప్రవేశించి హడావిల్లో ఉన్నాడంటే వాడి వేదాంతం వాడికి ఏం వంట బట్టి నేర్పు